వృద్ధా శిష్యా గురువా గుస్ మౌనం వ్యాఖ్యాన శిష్యాస్ బాగుందండే మాట్లాడమంటారా ఓ అంటే ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం brahmanam గణానా గణపతి గుంహవామహే కవి కవీనాప్రవస్తమం జేష్ట రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతన్నోతు సాదనం శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే కృ పరంపరా హెల్మెట్ <laughs> <laughs> రెండు కూర్చోండి పర్వాలేదు ఇవాళ ఒక కుర్చీ మైకుకి వెళ్ళిపోయింది తెచ్చుకోవచ్చు కానీ చిన్న క్లాస్ ఒక్కటే నడుస్తుందని అలా చెప్పాం వీల్ డూ దా ఓకే మొదలు పెట్టచ్చం శ్రీ గురు భో నమ ఓం గణానాం వా గణపతి గుణ వా హే కవి కవి జ్యేష్ట ఆనశ్రువన్నోటిభి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా అదృశ్యవాదిగుణోక్ అది సూత్రం అది ఫ్లయర్ ఆయన ఫ్లయర్ ఒకసారి ఆదిపాత అదృశ్యత్వాదిగుణక ధర్మోక్తే అనే సూత్రం దీంట్లో దేయథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం నుంచి బ్రహ్మ అనే మాట వస్తుంది అదృశ్యత్వము అంటే కంటికి కాలరాకూడుట మొదలైన గుణములు గలది అదృశ్యత్వము మొదలైన ఆది గుణక గుణములు గలది ఏంటిది బ్రహ్మ పరబ్రహ్మయే ఎందువల్ల ధర్మోక్తే పరబ్రహ్మ యొక్క ధర్మములు చెప్పముదుట అది సూత్రం ఈ సూత్రాలను చూడగానే మనకి విషయవాక్యం గుర్తురావాలి మళ్ళీ మామూలుగా కథ మామూలే అధికరణ న్యాయము ఏదైతే కోర్టు కేసులో కొన్ని పూర్వపక్షం సిద్ధాంతం అలాగే వ్యవస్థ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఈ అధికరణ న్యాయాన్ని అనుసరించి విషయ విషయశ్చయివ పూర్వపక్ష స్థోత్తరం సో విషయవాక్యము అంటే ఏ వాక్యాన్ని గురించి ఈ చర్చ ప్రారంభమైనది ఇది విషయవాక్యం విషయ ఆ విషయవాక్యంలో మనకున్న సందేహం ఏమిటి పూర్వపక్షం ఏమిటి సిద్ధాంతం ఏమిటి ఇది వ్యవస్థ అయితే విషయవాక్యం మనకి ఎలా తెలుస్తుంది ఆ సూత్రంలో ఉండే పదాన్ని బట్టి తెలుస్తుంది ఆ ఒక్క మాట అతి సరంత మాట చెప్పేప్పటికే ఆ మొత్తం వాక్యం అంత వస్తుంది అదృశ్య అని కనపడింది కదా కంటికి కానరా అనగానే ఒక మంత్రం ఒకటి ఉంది ఉపనిషత్ మంత్రం ఉపనిషత్తులు బాగా అధ్యయనం చేసిన వాళ్ళకి ఆ మంత్రం వెంటనే బుద్ధికి వస్తుంది సో ఇప్పుడు ఎలా అయితే ఈ స్టాక్ మార్కెట్ బాగా అనుభవం ఉన్నవాడికి ఆ పేరు చెప్పగానే తక్కువనే ఆకులు గుర్తుకొస్తున్నట్టుగా అలాగ వచ్చేస్తుంది ఒక్క మాట చెప్పితే సరిపడుతుంది మొత్తం కంపెనీ కథ అంతా చెప్పక్కర్ల చిన్నసరంత మాట పెడితే మొత్తం అంతా గుర్తుకొస్తుంది అలాగే ఇక్కడ కూడా అదే సూచనకు సూత్రం అంటారు అలా సూచిస్తుంది కాబట్టి సూత్రం అని పేరు అదృశ్యా అనగానే మనకి తెలుస్తుంది మంత్రం అనేటువంటిది ఆ మంత్రం ఏమిటంటే ఎత్తదద్రేష్య మగ్రాహ్యం అనో మంత్రం ఒకటి ముండగోపనిషత్తులో అద్రేష్యం అంటే అదృశ్యం అదృశ్యం అన్నా అదృశ్యం ఓహో ఈ మంత్రమా అని మనకి ఆది శబ్దం కూడా ఉంది అక్కడ ఒక అదృశ్యత్వమే కాకుండా ఇంకా కొన్ని గుణాలు కూడా చెప్పారు అక్కడ ఆ మంత్రం ఏమిటంటే ఎత్తదద్రేష్య మగ్రాహ్య మగోత్రం మవర్ణం అచక్ష శ్రోత్రం తదు అపానిపాదం నిత్యం విభుం అని భాష్యకారులు చెప్తారు ఆ మంత్రం ఆ మంత్రం ఉంది అది ముండకోపనిషత్తులో కనపడుతుంది మనకి ముండకోపనిషత్తు మొత్తం మీద చర్చకి స్వీకరింపబడ్డ మంత్రం అదొక్కటే ఇంకా మిగతా అధికరణాలు చేయలేవు ఇది ఒక్కటే అధికరణం ఉంది ముండకోపనిషత్తుకి సంబంధించి బ్రహ్మసూత్ర భాషలో ఒకే ఒక అధికరణం అది అదృశ్యత్వాధికరణం ఆ వాక్యంలో అది విషయవాక్యం అక్కడ సందేహం ఏమిటి విషయ సందేహాలు అయితే చెప్తారు మొత్తం అంతా బిల్డప్ వస్తుంది పూర్వపక్షము ఉత్తరపక్షము ఉత్తరపక్షమన్నా సిద్ధాంతం అన్నా ఒకటే ఈ విధంగా అధికరణం ముందుకు సాగుతుంది సో అదృశ్యత్వాది గుణక బ్రహ్మ బ్రహ్మాన్ అపుంసక లింగం గుణక పుంలింగం అయినా పర్వాలేదు మీకు లింగం కూడా పెర్ఫెక్ట్ గా ఉండాలనుకున్నట్లయితే భాష్యకారులు అలా చేయబోతున్నారు అదృశ్యత్వాది గుణక పరమేశ్వర ్రహ్మానా పరమేశ్వరుడన్నా ఒకటే కాబట్టి ఆ పరమేశ్వరుడే అదృశ్యత్వము మొదలైన గుణముల చేత చెప్పబడిన వాడు ఆ పరమేశ్వరుడే మరొకటి మరొకటి కాదు ఎందువల్ల అంటే ధర్మోక్తే ఆ పూర్వాపర సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆ ఈశ్వరుని యొక్క ధర్మములే అక్కడ విస్తారంగా చెప్పబడి ఉన్నది కనుక అని అది ఆ సూత్రానికి స్థూలంగా అర్థం ఈ సూత్రాన్ని ఈ చర్చని మనం చేయటంలో అభిప్రాయం అయ్యటం మీకు నేను చెప్తా చూడండి ఒకటి ముండకోపనిషత్తు మీద ఉన్న ఒకే ఒక అధికరణం అది చదివితే ముండకోపనిషత్తు చదివారు కాబట్టి మీరు అది ఒక ఆనందంగా ఉంటుంది అదొక కారణము తర్వాత ఈ విచారం అనేది రెండు రకాలుగా ఉంటుంది కార్య విచారము కారణ విచారము అని వివిధం విచారం విచారం అంటే ఎంక్వైరీ మనం అప్పుడప్పుడు కార్య విచ కొన్ని విచారాలు చేస్తూ ఉంటాం కార్య విచారమే అధికంగా చేస్తాం కార్య విచారం పలు విధాలుగా ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు మార్కెట్లో ఎన్ని రకాల మోడల్ కార్లు దొరుకుతున్నాయి ఏ కారు లేటెస్ట్ మోడలు అది అలా కూర్చుని మనం విచారం చేసామనుకోండి అది ఒక విచారం అయితే ఇప్పుడు ఈ ఉపయుద్ధం అనే ఒకటి అవుతోంది ఉప ఎన్నికలు దాంట్లో ఏ ఏ పార్టీలకి ఏ ఏ బలాబలాలు ఏమిటి అనే దాని మీద విచారం గంటకంటే ఎక్కువ టైం పడుతుంది మీరు కూర్చుని వెంటారంటే నాకు టైం ఉంటే నేనే చేస్తాను కావాల్సి ఉండే విచారం దాని మీద కాబట్టి అదొక విచారం ఇలాంటి విచారం చేయచ్చు లేకపోతే వీటి నుంచి కావ్య విచారం ఉంటారు ఈ బంధువులు అందరూ ఓ చోట చేరి ఆదివారం పోతే టిఫిన్లోవి చేసుకుంటూ ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఒంటింట్లో కాఫీలో టిఫిన్లో చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళందరూ కూర్చొని వీళ్ళు విచారం చేస్తారు అప్పుడు పెళ్లిలో అలా ఇప్పుడు తర్జినంలో ఇల్లా అయింది ఆ విచారం చేస్తూ ఈ బంధువర్గానికి సంబంధించిన విచారం ఇది కుటుంబ గత విషయాల విచారం దాంట్లో రాగని లక్ష్యం అన్నీ ఉంటాయి అన్నీ ఒకే కుటుంబంలో వాళ్ళైనా ఇచ్చుకుంటూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు కలుసుకుంటూ ఉంటారు ప్రేమించుకుంటూ ఉంటారు అంతా ఉంటుంది దాంట్లో అదో విచారం ఇది కాకుండా ఈ జన్మలో ఇది వచ్చింది కదా ఇది పూర్వజన్మలో దేని వల్ల వచ్చింది ఇప్పుడు చేస్తున్న దానివల్ల భవిష్యత్ జన్మలో ఏదో వస్తుంది మళ్ళీ ఇంకో రకం విచారం ఇది ఈ విచారం చేసి వాళ్ళు లోకంలో చాలా మహాత్ములుగా పరిగణలోకి తీసుకోబడుతూ ఉంటారు ఇది కూడా సంసారాంతర్గతమైన విచారమే అది నేను చెప్పొచ్చు జన్మలో ఏదో చేసాం దానివల్ల ఇలా వచ్చింది ఇప్పుడు ఇది చేస్తే ఇంకోటి వస్తుంది ఇదంతా ఏమిటి విచారం ఇది కూడా సంసారంలో భాగమే ఈ పూజలు చేస్తే ఆ కోరికలు తీరితే ఆ పూజ చేస్తే ఈ కోరికలు తీరుతుంది ఇదంతా ఈ విచారం మాట ఏమిటి కావాల్సినంత విచారం చేయొచ్చు దాని మీద ఎంత విచారమైనా చేయవచ్చు అది కూడా కార్య మొత్తం మీద లౌకిక విషయాల మీద విచారం చేసినా లేకపోతే సకామ కర్మలు కామనలతో చేసే పూజాది వాటికి సంబంధించినటువంటి పద్ధతి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేస్తారు ఏ ఫలం వస్తుంది ఎప్పుడు వస్తుంది ఈ రకమైన విచారం చేసినా జన్మ పునర్జన్మ ఇటువంటి విచారం చేసినా ఏ విచారణ చేసినా ఇదంతా కూడా సంసారాంతర్గతంగా ఉండేటువంటి విచారము కాబట్టి దానికి కార్య విచారము అనుకో కార్య విచారము మనిషిని బంధిస్తుంది ఎంత ఎక్కువగా కార్య విచారంలో మనిషి ఇన్వాల్వ్ అవుతాడో అంత లోతుగా ఈ సంసారం అనే దిగిపోతాడు వాటి దాని నుంచి బయట పడలేడు కార్య విచారం చేసే కాబట్టి కార్య విచారాన్ని కట్టిపెట్టి వేదాంత శాస్త్రంలో కారణ విచారం చేస్తాం కారణ విచారం చేసినట్లయితే బంధము ఉండదు నెంబర్ వన్ నెంబర్ టూ అంతకు ముందున్న వాసనలు బంధాన్ని కలిగించే వాసనలు తొలగిపోతాయి ఇప్పుడు ఉదాహరణకి ఆభరణాల మీద మీరు విచారం చేశారనుకోండి ఈ గొలుసు ఇలా ఉంది ఆ కంకణం అలా ఉంది ఈ ఉంగరం ఇలా ఉంది అని ఒక పదిసార్లు అదే విచారం చేస్తే నా మటిక్కి నాకే పోనవ చిన్న ఉంగరం ఒకటి కొని అనిపిస్తుంది అంతలాగా ఆ కార్య విచారం సంసార ఆసక్తిని కలిగిస్తుంది అలా బంగారం మీద విచారం చేశారనుకోండి అంటే బంగారం అంటే ఏమిటి ఎటువంటి లోహము అది ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది భూమిలో అసలు భూమిలోకి ఎక్కడి నుంచి వచ్చింది అది భూమి క్రస్ట్లోకి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడు నుంచి వచ్చిందంటే అరే సూర్యుడు అంత దూరంలో ఉన్న సూర్యుడు బంగారం భూమిలోకి ఎలా వచ్చింది కిరణాల ద్వారా వచ్చిందా కిరణాల ద్వారా అయితే రాదండో అలా అనుకున్నారు నేను వదిలి మాట వలస కన్నా సో ఏ రూపంగా వచ్చింది వచ్చి ఎలా ఉంది అని ఇలా విచారం చేశారనుకోండి వాడికి ఎప్పుడైనా జీవితంలో నగప అనిపిస్తుందండి విచారం చేసిన వాడికి అనిపించింది అనిపించకపోగా అలాంటి సంస్కారం వాసన కానీ ఏదైనా ఉంటే అది కూడా తుడిచిపెట్టుకుపోతుంది ఇంకా మళ్ళీ దీనికి కారణ విచారం చాలా బలమైన అది బుద్ధి ఎందున్నటువంటి కార్యవాసనలను అన్నింటినీ కూడా చిడికి పెట్టేసుకుంటారు ఇంకేతనే మహాత్ములు కారణ విచారాన్ని చేయమని చెప్తారు కార్య విచారం చేయద్దని చెప్తారు చేస్తే కారణ విచారమే చేయాలి సాధకులు కారణ విచారం చేయాలి సిద్ధులు మాట్లాడుకుంటుంటారు ఏ విచారణ చేయాలి ఇది వ్యవస్థ సంసారులు మాత్రమే కార్య విచారం చేస్తే ఆ సంసార బంధంలో చిక్కుకుని ఉంటారు ఇది పరిస్థితి ఇక్కడ మనం చేయబోయే విచారము కారణ విచారం జగత్ కారణం తెలుగు మనముందు పెద్ద విశాలమైన జగత్తుంది ఈ జగత్తునకు కారణం ఏమి ఈ జగత్తు లోపల ఉన్నదాని విచారం కాదు జగత్తు లోపల ఏవో ఏవో ఉంటాయి ఏదిన్నా లేస్తే అంత అనిత్యము నిత్య అసలు ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది ఆ పుట్టిన యొక్క ఆ జగత్తుకు కారణమైన తత్వము అది ఏమిటి దాన్ని కొంతమంది దేవుడు అంటున్నారు కొంతమంది మరోవడు అంటున్నారు అసలాది ఏది అది అని విచారం ఆ విచారణలో ఉన్నాం మనం విశ్వ ఓకే అది పూర్వరంగం ఇప్పుడు భాష్యకారులు మన ముందుకు నడిపిస్తారు అందాము అందరి దగ్గర పుస్తకం ఉండాల్సి ఉంటుంది పుస్తకం లేని వాళ్ళు కూడా వినండి ఇప్పుడు నేనేం కాదన్నా పుస్తకం ఉండి ఫాలో అయితే అదో పద్ధతిగా ఉంటుంది మన దగ్గర కొన్ని నా దేవనాగరి చదవగలిగిన వాళ్ళకి నారాయణం కొన్ని కాపీస్ సప్లై చేశాడు దేవనాగరి చదవదలిగిన వాళ్ళు దేవనాగరిలో తెలుగులో ఉన్నది వేరే వ్యవస్థ చేయాల్సి ఉంటుంది మంచిది అందాము అత పరాక్షరగమ్యే ముందో నిషత్తులో ఒక చక్కటి ప్రణాళిక ఒకటి చేస్తారు అక్కడ ఏమంటారంటే విద్య అంటే జ్ఞానం అంటే విచారం కూడా జ్ఞానానికి సంబంధించిందే కదా విద్య రెండు రకములు జ్ఞానం రెండు రకాలు అపరా పరా అపరా అంటే క్రింది స్థాయిది పరా అంటే పై స్థాయి సో ఇప్పుడు ఎంఏ రిజల్ట్స్ వచ్చాయనుకోండి ఎంఏ రిజల్ట్స్ ఉంటాయి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రెండు క్లాసులు ఉంటాయి ఎంఏలో రెండే క్లాసులు ఉంటాయి మూడు ఉండవు అందుకోసం ఎంఏ ఉదాహరణకి పొ అలాగే ఈ విద్య దగ్గర ఫస్ట్ క్లాస్కి పరా అని పేరు సెకండ్ క్లాస్కి అపరా అని పేరు అది కూడా విద్యే కానీ దానికి అపరా విద్య అని పేరు ఇది ముండక ఉపనిషత్తు యొక్క ఒక విలక్షణమైన ప్రక్రియ ప్రతి ఉపనిషత్తుకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఇది ముండకోపనిషత్తు యొక్క ప్రత్యేకత దీంట్లో మొట్టమొదట సెకండ్ క్లాసు విద్య గురించి చెప్పి తర్వాత ఫస్ట్ క్లాస్ విద్య గురించి చెప్తున్నారు సెకండ్ క్లాసు విద్య అంటే ఏమిటంటే లిస్ట్ పెద్ద లిస్ట్ నేను మీకు చెప్పా ఈ జగత్తు లోపల ఉండే విచారం కూడా సెకండ్ క్లాసు విచారంలోనే పడుతుంది కానీ ఫస్ట్ క్లాస్ అవ్వదు అక్కడ సెకండ్ క్లాస్ విద్యలో చెప్పిన విద్యలు ఇస్తే ఏమిటంటే ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వవేద అని నాలుగు వేదాలు వచ్చేసాయి జ్యోతిషి శిక్ష ఛంద్యాకరణం అంటూ ఆరు అంగాలు వచ్చేసాయి తర్వాత ఇంకా ఏవో పురాణాలు ఇవి అవన్నీ వచ్చేసాయి ఇవన్నీ కూడా సెకండ్ క్లాస్ అపరా ఓకే మరి ఇవన్నీ సెకండ్ క్లాస్ అయితే అంటే మొత్తం వేదంలో ఉండే కర్మకాండ పురాణాల్లో ఉండే ఉపాసనలు కామ్యకర్మలు యజ్ఞాలు యోగాలు ఈ యజ్ఞం చేస్తే ఈ స్వర్గం వస్తుంది అది వస్తుంది కూడా ఇది అపరా విద్య క్లాస్ విద్య విటింది సంసారాన్ని అది పనికి ఉంటుంది మనిషి కోరికునే కోరికలు ఎలా ఉంటాయంటే అవి చేరడం కష్టం అవి ఒకవేళ తీరిన వీడు ఆ సంసారంలోనే ఉండిపోతాడు తప్పిస్తే సంసార బంధం నుంచి బయటపడే సీట్ల ఉండవా కోరుత సో అంచేతనే ఈ కామనలు యోగ్యమైన కామనలు అనే సందర్భంలో కూడా అయోగ్యమైన వాటి విషయం తీసుపక్కన పెట్టండి యోగ్యమైనవి కూడా మనిషిని బంధిస్తాయి ఆ యోగ్యమైన కామనలైనా వాటిని తీర్చుకునేందుకు మనిషి చేపట్టేటువంటి క్రియాకలాపం ఏదైతే ఉంటుందో అది ఎంత విస్తారంగా ఉంటుందంటే చాలా ఘోరంగా బంధిస్తుంది మనిషిని చేతున్న శ్రీకృష్ణుడు కూడా గీతలో క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యే గతి కామాత్మాన స్వర్గపరాహ అని చాలా ఒక ఆవేదనతో మాట్లాడతారు ఆవేదనతో మాట్లాడితే మీకు ఎలా తెలుసుంటారేమో ఎలా తెలుసుంటే నేను ఎక్కువ వస్తుంది అనుకోకండి అలాగే శ్రీకృష్ణుడు మీకు జన్మచరిత్రలో ఏం లేవు సో ఆవేదన అంటే అక్కడ ఉండే వాక్యంలోనే మీకు ఆవేదన గోచరిస్తుంది అయ్యో పాపం వీళ్ళ మొహం ఇలా అయిపోయారు రా వీళ్ళు అనే ఆవేదన మీకు ఆ వాక్య రచనలో గోచరిస్తుంది అలా చెప్పారన్నమాట కాబట్టి వీళ్ళు ఏవేవో కోరికలు పెట్టుకుంటారు క్రియా విశేష బహుళం ఈ కోరిక ఈ కర్మ ఈ కోరిక ఈ కర్మ ఈ విశేష అంటే వేరువేరు కర్మలు ఎన్ని కర్మలు అనేకము ఏమిటి కావాలంటే భోగైశ్వర్య పెట్టింది ప్రతి భోగములు ఐశ్వర్యములు పొందాలని దానికోసం వీళ్ళు పడి పాటలు ఇన్ని అన్ని కావు అని ఆయన ఒక ఆవేదనని వ్యక్తం చేస్తారు కాబట్టి అపరావిద్య అంతా ఆ కేటగిరీలో పడుతుంటుంది అది అని అది ముందు చెప్తారు ఇక్కడ హర్షకారులు ఎవన పోతున్నారు హర్షకారులు అన్నారు వాళ్ళు ఉన్నారు ఈ అపరావిద్యను ముందు చెప్పి పరావిద్యను తర్వాత చెప్పడం అంటే అది అపరావిద్యను నిందించడం కోసం కాదు దేనిని నిందించటం వల్ల తాత్పర్యం కాదు పరావిద్యని ప్రశంసించటం కోసము ఇప్పుడు వీళ్ళు ఈ అమ్మేవాడు ఉంగరాలు అమ్మేవాడు వాడు ఏమంటాడంటే ఈ ఉంగరం పెట్టుకుంటే మీకు అన్ని పనులు అయిపోతాయి కానీ ఇది ఆర్డినరీ ఇది సూపర్ డైలక్స్ అని ఇంకో ఉంగరం పెడతాడు ఇది ఆర్డినరీని ఎందుకు ప్రశంసిస్తున్నట్టు సూ ఆర్డినరీని విధాని బాగా ఎత్తి చూపించడం కోసం దాని ప్రత్యేకతను మీకు చెప్పడం కోసం ఆర్డినరీ ముందు చెప్తాడు అలాగే ముందు అపరావిద్య చెప్పి తర్వాత పరావిద్య ఎందుకు చెప్తారంటే పరావిద్యని ప్రశంసించటం కోసం అపరావిద్యని చెప్తారు ఈ పరావిద్యని ముందు అపరావిద్యని చెప్పి అప్పుడు అథ అనే పదాన్ని వేశారు అథ పరా అథ అంటే తరువాత అథ అంటే గీత గీసినట్టు ఇప్పుడు ఇలా గీత గీసేసి ఈ గీతకి యువతలు ఉన్నవన్నీ యువతల ఇంకా అవతలకు వెళ్ళాం అందుకోసమే కదా గీత గీసింది ఆ అంటే ఓ గీత గీసినట్టు ఇంతవరకు చెప్పినవన్నే అపరావిద్య ఇప్పుడు అపరావిద్య అయిన తర్వాత పరా అవిద్య అనే మాట వస్తుంది అక్కడికి పరావిద్య అని చెప్తున్నాము అత పరావిద్య ప్రస్తూయతేర్థ ప్రస్తావించబడుతున్నది యయా తదక్షరధిగమ్యతే అదే అక్కడ ఉన్న మంత్రం య అంటే ఏ పరావిద్య చేతనైతే తక్షరం ఆ అక్షరము పొందబడుము అని వాక్యం ఇప్పుడు ఇక్కడ మీమాంస ఏమిటంటే ఆ అక్షరము ఏమిటి అని మీమాంస అక్షరము అంటే అర్థం ఏంటి వినాశము లేనిది ఇప్పుడు జగత్తు గురించి ప్రస్తావిస్తూ జగత్కారణాన్ని ఏమని ప్రస్తావిస్తారు అక్షరము అని ప్రస్తావిస్తారు ఎందుకని జగత్తు క్షరము క్షరసర్వా అని భూతాన్ని పరిహేనోధ్యా ఈ సకల ప్రపంచము కూడా క్షరము అంటే వినాశము చెందేది అక్షరం ఏమిటి వినాశము చెందనిది కాబట్టి ఎప్పుడు కూడా పరబ్రహ్ బంగారం గురించి చెప్పాలంటే చూడండి ఈ నగలన్నీ ఇవాళ వస్తాయి రేపు వచ్చి రేపు కాకుండా శాశ్వత కాలం బంగారము అని చెప్పినట్టుగా బంగారం ఎక్కడికి పోదు అది ఎలా అలా చెప్పినట్టుగా ఈ అపరావిద్య కార్యములు ఏవైతే ఉన్నాయో అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి నశించిపోతాయి స్వర్గాది ఫలాలు కూడా వస్తాయి పోతాయి కానీ అపరా అది అపరావిద్య కానీ పరావిద్య చేతను పొందేటువంటి ఏ అదే పరబ్రహ్మ అది పొందిన తరువాత దానికే మోక్షం పేరు అది మళ్ళా పోయేది కాదు అది అవినాశి అని చెప్పడం కోసం అక్షరం అధిగమ్యతే ఇప్పుడు అక్షరం అంటే అది ఆ మహిమ కలిగినటువంటి తత్వాన్ని గురించి వర్ణించడమే అయింది కానీ ఆ తత్వము ఏమిటి అని చెప్పినట్టు కాలేదు అది అక్షరము అవినాశితత్వము అది పొందబడును మంచిది ఇప్పుడు ఆ అవినాశితత్వము ఏమిటి అంటే దాన్ని వర్ణిస్తూ ఆ తరువాతి వాక్యం ఈ ఈ మధికరణం యొక్క విషయవాక్యం ఇప్పుడు వస్తుంది ఎద్రేష్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుత్రదం నిత్యం విభు ముపనిషత్తు ముక మొదటి ఖండిలో ఐదారు మంత్రా అతయా పదక్షతమ్యదోది పక్కన ఆరోపి సో అంటే ఆ అక్షరాన్నే వర్ణిస్తున్నారు ఆ అక్షరం ఏదైతే గలదో అది యత్ తత్ ఆ పరావిద్య చేత పొందబడే అక్షరము అక్షరము అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ముండకంలో పరబ్రహ్మనే అక్షరము అనే పదంతో వ్యాఖ్యానం చేస్తారు ఎలా అయితే చాంద్రోగ్య ఆరో అధ్యాయంలో పరబ్రహ్మని ఎలా వివరిస్తారు సత్ అని అంటారు ఏడో అధ్యాయంలో ఏమంటారు భౌమ అంటారు అలాగే ఇక్కడికి వచ్చేప్పటికే అక్షరం అని అంటారు తైత్రీయంలో బ్రహ్మ అంటారు దాన్నే తైత్రీయంలో బ్రహ్మ అని పేరు దానికి సత్యం జ్ఞానము అనంతరం బ్రహ్మ అనే ఆవిధంగా కాబట్టి ఈ అక్షరము ఏదైతే కలగది అద్రేష్యం అద్రే అంటే అది వైదిక ప్రయోగము దృ అనర్థం అదృశ్యం అంటే కంటికి కానరానిది కన్నుతో పాటుగా ఇతర ఇంద్రియాలు కూడా వచ్చేస్తాయి కన్ను ఒకటి చెప్పేస్తే అన్నీ వచ్చేస్తాయి సో కాబట్టి అదృశ్యం అంటే ఇంద్రియ గోచరము కానిది జ్ఞానేంద్రియములకు గోచరము కాదు కంటికి కనపడదు రూపం లేదు ఆ మాట ఉండే అశబ్దమ స్పర్శమ రూపమ వ్యయం గంధం అనే అది కూడా ఉంది అది కూడా వస్తుంది రూపం ఉంటే కంటికి కనపడుతుంది సౌండ్ శబ్దం ఉంటే చెవికి వినపడుతుంది ఆ తత్వంలో ఉండాలి రూపం దానికి రూపం లేకపోతే కంటికి ఏం కనపడుతుంది సో ఏ ఇంద్రియమునకు గోచరము కాదు కనుక అది అప్రత్యక్ష గోచరము కాదు ఇక్కడ విచారణలో తమరు గుర్తించాల్సిన అంశం ఒకటి ఉంటుంది మనం ఈశ్వరుణ్ణి ఒక పురుష రూపంగా ధ్యానం చేస్తూ ఉంటాం అలా ఎందుకంటే ఉపాసనా సౌకర్యం కోసం పురుషాకారంగా ధ్యానం చేయకొని మహా మహాత్ములు మహర్షులు మనకు అందజేసినటువంటి ఒక ఉపాసనా ప్రక్రియ అది పరిస్థితి అలా ధ్యానం చేస్తాం ఆ రూపంగా మనం ధ్యానం చేయవచ్చు ధ్యానం చేసినట్లయితే మనకు ఆ రూపంగా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఇది ఎలాగంటే బంగారం బంగారాన్ని ఉపాసన చేయడం అంటే అర్థమేంటి బంగారాన్ని నగగా చేసుకుని నెలలో పెట్టుకుంటాం అంతే కదా ఉపాసన చేయడం అంటే అప్పుడైతే మరి బంగారాన్ని ఉపాసన చేయాలంటే ఏ రూపంగా ఉపాసన చేయాలి దానికి ఏమైనా ఫిక్స్డ్ ఏమైనా ఉందా ఏమీ లేదు మీరు ఏ రూపంగానైనా ఉపాసన చేయవచ్చు ఎవళ్ళ లేది వాళ్ళది గుర్ర అప్పారావు గారి కన్యాశులకంలో ప్రధానమైన నగం ఒకటి ఉంటుంది దాని పేరు కంటే ఆ కంటే ఈ రోజుల్లో వెళ్ళు పెట్టుకోరు ఎందుకంటే ఒక సర్కులర్ షేప్ అదేదో మెడ బంధించడం కోసం వేసినట్టుగా ఒక సర్కులర్ షేప్ ఇలాగా పెట్టుకోవడం అది పథకాలం వాళ్ళు వాళ్ళ వెర్రికి జోహార్లు సో మరి ఏమని చెప్పమని అంటారు అంతకంట ఆ కడ్డి కడ్డి అంటే కడ్డి ఇకొచ్చి బంగారంతో చేసిన కడ్డీ అదే ఈ సూర్వుని బంధించడానికి కడ్డీతో బంధిస్తారు మెడ వేసి ఆ కడ్డీ ఏది ఉంటుంది కడ్డీ ఉంటుంది అలాంటి కడ్డీయే బంగారాన్ని మెడ వేసుకో ఎందుకు నాకు ఆ కడ్డీకి ఇచ్చి పైన ఇంకో లక్ష రూపాయలు రక్షణ ఇచ్చినా కూడా నేను వేసుకో సో కాబట్టి ఏ రూపంగా బంగారాన్ని పెట్టుకోవాలి అంటే ఆ గదికేమైనా ఒక వ్యవస్థ ఏమైనా ఉందా ఎవడి గది లేదు ఏ రూపంగానైనా పెట్టుకోవచ్చు కాబట్టి ఎందుకంటే అల్టిమేట్గా బంగారానికి రూపం లేదు అని మాత్రం గుర్తించాలి అలాగే ఈశ్వరుణ్ణి అన్ని రూపాల్లోనూ మీరు ఆరాధించవచ్చు ఆఖరికి కుక్క రూపంలో కూడా ఆరాధించవచ్చు భైరవహ అని పేరు పెట్టింది అల్టిమేట్గా ఈశ్వరుడు ఏ రూపము గలవాడు కాదు అని అది వ్యవస్థ కాబట్టి లోకంలో జనులు రూపాలలో ఆరాధించడానికి అలవాటు పడతారు మంచిది అయితే దాని రహస్యం చూసుకున్న అవసరం ఏంటంటే రూపము ఉపాసన కోసం ఉద్దేశించబడినది అని మనం గుర్తించాల్సి ఉంటుంది అంతే కానీ ఈశ్వరుడు అలా డ్రెస్అప్ అయిపోయి అలా ఒక చోట ఫిక్స్డ్గా కూర్చొని ఉన్నాడని మాత్రం అనుకోకూడదు ఎందుకు అలా చెప్తున్నానంటే ఈ పైన చేసే వర్ణనంతా కూడా మనకి లోకంలో ఒక దృష్టికోణం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఏమి ఉండదు మరి అందుకోసం చెప్తున్నా అందుకోసం ఉపోద్ఘాతం అనమాట బాబు అలా ఉంటుంది లోక దృష్టి అలా ఉంటుంది ఆ దాని స్థానంలో అది మంచిదే కానీ దీని స్థానం దానికంటే ఒక హయ్యర్ లెవెల్లో అపరావిద్య నుంచి పరావిద్యకి వచ్చాం కాబట్టి ఇక్కడ చెప్పే పరమాత్మతత్వానికి కంటికి కానవచ్చే రూపము ఉండదు అదృశ్యం అద్రాహ్యం ఆ పరమాత్మని పట్టుకోవడం కుదరదు ఇప్పుడు పట్టేసుకున్నామని ప్రయత్నం చేస్తారా తీరా ఇప్పుడు అభిషేకం టిక్కెట్లు అవసరమైతే ఇంకో నాలుగు రెట్లు డబ్బు ఎక్కువ పోసేసి అది పాతిక వేల టిక్కెట్లు వాడి పెడితే లక్షించి కొనేసి దేవుణ్ణి అభిషేకం చేసేసి క్యూలో అందరికంటే ముందు ఏడుపై అభిషేకం చేసేసి ఇప్పుడు దేవుణ్ణి పట్టేసి జేబులో వేసేసుకోవాలని కదా ప్రయత్నం ఇట్ ఇస్ ది కాబట్టి అయ్యా దేవుడు అలా మీకు దొరకడు అందరం మీరు పట్టుకోలేరు మీరు కనుక ఏమంటే మేము దేవుణ్ణి దేవుణ్ణి పట్టేసి మా పూజాగృహంలో బంధించేసాము ఎందుకంటే ఒక స్పెషల్ బాణం ఒకటి పట్టుకొచ్చాము అది ఇంకెక్కడికి కదలకుండా ప్రతిష్ట చేసేసి యంత్రం వేసేసి తల్వి పాతి పెట్టేశాము ఇంకెక్కడి నుండి దేవుణ్ణి మేము ఫిక్స్ చేసేసాము అని కొందరంటారు అలాగ దొరతాడు ఆకాశాన్ని మీరు పట్టగలరండి ఆకాశాన్ని మూటగట్టే ఓ తోట పెట్టేయగలుగుతారా వాయువుని మూటగట్టేయగలుగుతారా సర్వవ్యాపకుడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుని పట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు విస్ ఇస్ ద రిచ్ మ్యాన్స్ గాడ్ ఐటల్ ద రిచ్ మ్యాన్ క్రైస్ టు క్యాప్చర్ గాడ్ విత్ మనీ అండ్ విత్ మజిల్ పవర్ మజిల్ పవర్ తోటి కూడా పట్టేసుకుంటారు తెలుసున అలా కూడా ఉంటాయి ఇప్పుడు మన లోకల్ గూండాలు అర్చించి ఇది ఏమిటి ఆ గుండాగారు వచ్చి కొబ్బరికాయ కొట్టి అర్చన చేస్తే కానీ మిగతా భక్తులు అందరూ ఎవరు రావడానికి ఉండదు అలా అలా కూడా ఉంటారు కొంతమంది దేవతలు దేవుళ్ళు దేవతలు వాటెవర్ కాబట్టి ఇదేమీ అలాగ కుదరదు అగ్రాహ్యం అగోత్రం అగోత్రం అంటే అర్చనతో తెలుసు అండి దేవుడు గోత్రం గలవాడు కాదు గోత్రం లేదని ఇక్కడ గోత్రం వంశ అని టీకాకారుడు రాశాడు ఆయనకి ఫలానా వంశం వాడు అంటే ఇదేముడు మా యాదవ కులం వాడు అని ఒకళ్ళో లేకపోతే మా క్షత్రియ కులం వాడు అని మరొకళ్ళు అలాగే క్లెయిములు చేయడానికి వీలు లేదు ఆయనకి గోత్రాలు ఏమీ లేవు ఆ వర్ణం ఆయనకి వర్ణము లేదు వర్ణము అంటే రంగు ఒక అర్థం ఇంకో అర్థం మన లోకంలో ప్రసిద్ధంగా ఉన్నది బ్రాహ్మణ క్షత్రియాది వర్ణము ఇది లేదు అది లేదు రంగు కూడా రాశారు సమస్య కాదు వర్ణము లేదు ఎందుకంటే మనుషులు దేవుడికి ఒక రూపాన్ని ఎప్పుడైతే పెట్టారో ఇంక మిగతా అన్నీ కూడా పెడతారు అక్కడ వదిలిపెట్టరు రూపంతో వదిలిపెట్టరు ఇప్పుడు దీని మీద ఒక టీకాకారుడు వ్యాఖ్యానం చదివి నేను శ్రీకృష్ణుడు క్షత్రియుడా గొల్లవాడా అనే పెట్టి అంటే గొల్లవాడు కాదు దానికి సిద్ధాంతం అది పూర్వపక్షం సిద్ధాంతం ఏంటంటే గొల్లవాడు కాదు క్షత్రియుడే ఎందువల్ల పెరిగింది గొల్లవాళ్లలో పెరిగిన వాస్తవంలో పుట్టింది క్షత్రియులకే కాబట్టి క్షత్రియుడే గొల్లవాడు కాదు ఈ కనుక ఈ వ్యాఖ్యానం కనుక ఎవరికైనా చూపిస్తే వాళ్ళు ధర్నా చేసినా చేస్తారు యాదవ వంశం వాళ్ళు లేకపోతే ఇంకోహళ్ళ వంశం వాళ్ళు ధర్నా చేస్తారు ఇంకో వీడు శ్రీకృష్ణుడు మా వాడు కాదంటున్నాడు ఇదంతా కూడా చాలా కష్ములమైన వాతావరణం ఈశ్వరుని ఎందు ఇటువంటి కల్పనలు చేస్తూ ఉండటం ఇదంతా కూడా చాలా తప్పు ఇది నేను ఒక దృష్టాంతం చెప్పాను మీకు ఏదో ఒక దృష్టాంతం చెప్పే విషయం తెలియాలి కదా ఇలాంటివి ఇంకా కొన్ని దృష్టాంతాలు చెప్పాను అనుకోండి బాగుండదు ముఖముఖం చూసుకోవటానికి కూడా ఇబ్బందిగా ఉండదు కాబట్టి ఈశ్వరు ఏడద దృష్టికోణం చాలా తప్పు శాస్త్రం ఎంత స్పష్టంగా చెప్పిందో చూడండి ఆ వర్ణం అచక్షు శ్రోత్రం ఆయనకి కన్నులు చెవులు ఉండవు పన్నులు చెవులు ఉండవు చెవులు ఉండవండి చెవులు ఉండవంటే ఎలా వింటాడో వాళ్ళు అడగరు కదా కానీ ఒకటి అడిగాడు కళ్ళ చూడ ఎలా పెట్టుకుంటాయి అది వాడి డౌట్ ఎలా విడి వెళ్ళడం ఎలాగారు కాదు వాడి సమస్య కళ్ళ చెవులు పెట్టుకోవడం ఎలాగైనా ఆ రకంగా చూడండి అటువంటి వెళ్ళి తర్వాత చూద్దాం అదే బుద్ధి చెప్పారు మీకు దేవుడు అలా డ్రెస్అప్ అయిపోయింది ఈ డ్రెస్అప్ అయిపోవడం వల్ల కొంచెం స్వామీజీ యొక్క ఫ్రేజ్ అది ఆయన ఫ్రేజ్ ఆ ఫ్రేజ్ కాదు ఈ టెల్త్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ వే సో అతక్షత్రము ఉపాసన కోసం అలాగే ఒక భావన చేస్తానే కానీ యథార్థంగా ఈశ్వరుడు అంటే స్పేస్ లాంటి వాడు ఆయనకి కన్ను చెవి అనేటువంటివి ఉండవు అయితే మరి కాళ్ళు చేతులు అవి ఉండవు తదపాదం మొమాటం వేయలేదు కన్ను చెవిలో ఉండవు అని చెప్పిన వాడికి కాళ్ళు చేతులు ఉండవని చెప్పడానికి వెనకడతాడు అండి ఆ మంత్రం అలాగే అది కూడా చెప్పింది తదపాని పాదం నిత్యం ఇప్పుడు కన్ను చెవి కాళ్ళు చేతులు ఉంటే కాల ప్రవాహంలో ఒకప్పుడు వచ్చి ఇంకోప్పుడు పోవడం అనేది తప్పదు అవతార పురుషులందరూ అలా వచ్చి వెళ్ళిపోయినవారు ఇప్పుడు రాముడు వచ్చేది వెళ్ళిపోయాడు కృష్ణుడు వచ్చేడు వెళ్ళిపోయాడు ఎందుకంటే రూపము అంటే అది ఎలా వస్తుంది వెళ్ళిపోతున్నాడు కానీ రూపం లేదు కదా స్పేస్ నిత్యం అంటే కాలాతీతము విభుం అంటే సర్వశక్తిమంతము చాలా గొప్ప అంటే అనంత సర్వగతం సర్వవ్యాపకము విభుం అంటే కూడా సర్వవ్యాపకం అర్థం చెప్పచ్చు అది పక్కనే సర్వగతం ఉంది కనుక ఇంకో అర్థం చేస్తాను సర్వవ్యాపకము సుసూక్ష్మం ఏమంటే సూక్ష్మము సుసూక్ష్మం ఈశ్వరుడు సుసూక్ష్ముడు సూక్ష్మం ఏమిటి ఆకాశం ఆకాశం సూక్ష్మం నేల స్థూలం నిర్తవం ఏదో చేయవచ్చు ఆకాశం సూక్ష్మం నేలని తీసి మూట కట్టచ్చు ఆకాశాన్ని మీరు ఏమీ చేయలేరు కంటికి కూడా కనపడేది కాదు ఆకాశం కంటికి కూడా కనపడతాడు గొడవే కనపడతాయంటే కాబట్టి అటువంటి ఆకాశం అయితే కలదో దానికంటే కూడా మరింత సూక్ష్మమైనది ఆత్మతత్వము ఆ పరమా పరమేశ్వరుని యొక్క స్వరూపము తదు అవ్యయం అవ్యయం అంటే మార్పులు చేర్పులే ఉండవు అలా ఎందుకు చెప్పారంటే ఇప్పుడు దేహం ఉందనుకోండి దేహం మారుతూ ఉంటుంది ఎవ్వరం పోయి మధ్య వయస్సు మధ్య వయస్సు పోయి అలా వస్తుంది కాబట్టి దేహాన్ని చూపించి దేవుడు అనడంలో అన్ని సమస్యలు వస్తాయి దేహాన్ని చూపించి దేవుడు అన్నారనుకోండి ఈ దేవి ఆ దేవుడికి భట్టతలు వస్తుంది ఇప్పుడు ఏం చేస్తారు భట్టతలు వస్తుంది ఈ సోకాల్డ్ గాడ్ విల్ హ్యావ్ బాల్డ్ హెడ్ సో అలాగే ముడతలు వస్తాయి మోకాళ్ళ ఇవన్నీ వస్తాయి ఎందుకంటే దేహాన్ని చూపించి దేవుడు మరి అలాగే ఉంటుంది కాబట్టి ఒక దేహాన్ని చూపించి మీరు దేవుడు ఒక రూపాన్ని చూపించి దేవుడు అనద్దు ఇక్కడ పరమాత్మ అవ్యయం ఏ రకమైన మార్పులు చేర్పులు లేనివాడు అంచేతనే మన మహాత్ములు ఈశ్వర ప్రతిమని రాతితో చేసేవాడు ఇంకా మన జీవితకాలంలో ఇంక మార్పులు చేర్పులు ఏమి ఉండవు ఒక జీవితకాలం అది స్థిరంగా ఉండిపోతుంది అదే చెక్కతో చేశారనుకోండి దారుమయో మురారిని అప్పుడప్పుడు చెక్క కూడా అవుతూ ఉంటాడు ఆయన చెక్కతో చేశారనుకోండి కొంచెం చెదలు పట్టడాలు వస్తాయి రాతిలో కూడా పాలరాయి కంటే నల్లరాయి మంచిది అని శాస్త్రం చెప్తారు ఎందుకంటే పాలరాయి కాల్ చేస్తే కొంచెం దాని ఆకారం కొంత దెబ్బతింది వేరే నల్లరాయి చూసారండి అది ఇంకా మళ్ళీ గ్రానైట్ బ్లాక్ స్టోన్లో పెట్టేయాలి దేవుడిని సో దాట్ ఇంకా చేంజెస్ ఏముండవు చేంజెస్ లేనిది దేవుడు మనం చేంజెస్ చూస్తూ ఉంటాయి మనకి అలాగే దేవుడు చేంజెస్ వచ్చాయనుకోండి అది ప్రాబ్లం అయిపోతుంది తదు అవ్యయం వ్యయా అంటే మార్పులు లేనివాడు అది అటువంటి పరమాత్మ భూతయోనిం యద్భూతనిం భూతయోనిం అంటే యోని అంటే కారణము ఇప్పుడు నీకు ముందే చెప్తాను కారణం మీమాంస చేస్తాతోని యద్భూతనిం అటువంటి పరమాత్మయే భూతయోని యోని అంటే కారణము దేని నుంచి ఆవిర్భవించినదో దానిని యోని అని అంటారు ప్రకృతి అని అర్థం నిమిత్త కారణం కాదు ఉపాదాన కారణం ఇప్పుడు కొండ ఉందనుకోండి కుండకి కారణము ఎవరు అని అడిగితే కుమ్మరివాడిని చెప్తారు కానీ యోని అర్థం అది కాదు కుండకి ప్రకృతి ఏది అంటే మత్యం చెప్పాలి అది అక్కడ యోని అర్థం ప్రకృతి కాబట్టి ఇప్పుడు ఈ జగత్తుకి ప్రకృతి అంటే ఉపాదాన కారణము దానికి యోనిహీ అని అర్థం ఆ జగత్తునకు ఉపాదాన కారణము భూత అంటే భూతములు భూతములు అనే పదానికి కూడా రెండు విధాలుగా చూస్తాను సకల ప్రాణులు ఈ సకల ప్రాణులు ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి ఒక అర్థం రెండో అర్థం పంచభూతములు చాలా విస్తృతమైన అర్థం ప్రాణులు అనేప్పటికీ మరి ప్రాణం లేని వాటి మాట ఏంటో డౌట్ మిగిలిపోతుంది అలా కాకుండా పంచభూతములు అని కనుక మీరు అనేస్తే మీరైపోయింది ఇంక ఏడవలేదు ఎందుకంటే ప్రాణులు కూడా పంచభూతాల్లోకి వచ్చేస్తారు ఈ దేహాలన్నీ పాంచభౌతిక దేహాలే మొత్తానికి ఈ జగత్తంతకీ ఈ పాంచభౌతిక జగత్తుకి ఆ పరబ్రహ్మయే కారణము అని చెప్పారు ఇక్కడ పరబ్రహ్మ అనే మాట ఎక్కడా లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది దీని మీద విచారం మొత్తం వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఈ భూతయోని ఏది ఈ జగత్ కారణం ఏది అని విచారం చేయాలి తత్ర సంశయ తత్ర అంటే ఆ విషయం ఉన్నందు అంటే విషయంలో మాకు ఒక సందేహము గలదు సంశయం సంశయం అంటే ఉభయ కోటి ఇదా అదే అసలు ముక్కు తూర్పు పడవలా తెలియకపోతే సంశయం అనరు ఆ ముందగోపన శత్రువు తెలియక దేవుడు దెయ్యం ఏమి తెలియని వాడికి సంశయం అనరుదాన్ని సంశయం అంటే ఇదే అదే అది చేయాలంటే అదో కొద్దిగా తెలుసుండాలి ఈ వాక్యం తెలుసుండాలి ఈ వాక్యంలో ఈ విశేషణాలన్నీ చూస్తే మాకు డౌట్ వస్తుందండి ఈ విశేషణాలన్నీ జగత్ కారణాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి కదా ఆ జగత్ దయచేయండి మీకు ఎక్కడ కమ్యూని ఏంటైతే అక్కడ మీరు ఇలా కూడా వచ్చేసేసి కూర్చోండి ఈ జగత్ కారణం విషయంలో సంశయము కలుగుట చాలా సహజమైన విషయం ఈ సంశయము నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది శంకర భగవద్భావులు భాష్యం నాటికి అంటే సుమారు రెండు సంవత్సరాల క్రితం రాసినాటికి ఏ లెవెల్లో జగత్కారణం గురించి మానవులు మానవ మస్తిష్కం ఆలోచించిందో ఈ రోజు కూడా అలాగే ఆలోచిస్తారు ఆ విచారం ఉన్నది చూసారా అది అది ఎండయ్యే విచారం కాదు ఈశ్వరుని యొక్క మహిమ ఎత్తిది అనే విచారం ఎప్పుడే ఎండవుతుందండి ఎండవుతుంది సృష్టి ఉన్నంతకాలం నడుస్తూ ఉంటుంది ఆ విచారం చూడండి ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ జగత్తుంది ఈ జగత్తు చూసిన వెంటనే పంచభూతములతో నిర్మాణమైనది ఏం తెలుస్తూ ఉంటుంది ఈ పంచభూతములతో నిర్మాణమైన జగత్తుకి మూలంలో ఏముంది ఆ మూల కారణమేమి అని ప్రశ్నిస్తే ఈ పంచభూతములు చేతనములా జడములా అంటే జడములు అవి జడములే కాబట్టి మూల కారణం కూడా జడమై ఉంటుంది ఇది సైంటిస్టుల యొక్క దృష్టి సైంటిస్టులు పాపం వాళ్ళు చాలా ఓపెన్ మైండ్ కలిగి ఉంటారు వాళ్ళు ఏమంటారంటే మాకు టెలిస్కోప్లో కానీ మైక్రోస్కోప్లో కానీ ఏది కనబడుతుందో దాన్ని మేము అధ్యయనం చేస్తాము అని వాళ్ళ ఫిలాసఫియ వాళ్ళ ప్రిన్సిపలేదు ఇప్పుడు చేతన అంటే చైతన్యం అంటే కాన్షియస్నెస్ అంటారు అంటే ఎరుక తెలివి ఈ తెలివి దేంట్లో కనపడుతుంది చెప్పండి మీరు మైక్రోస్కోప్లో కనపడుతుందా టెలిస్కోప్లో కనపడుతుందా కనపడదు దేంట్లోనూ కూడా కనపడదు ఏదో ఒకటి పట్టుకున్నారు దేంట్లోనూ కనపడదు కాబట్టి సైంటిస్ట్లు ఏమంటారు అంటే దాని గురించి మీరు మమ్మల్ని అడగద్దు మేము మాట్లాడము అని అంటారు మాట్లాడమంటారు మమ్మల్ని తెలుసు అన్న పోతాం అండ్ అంతటి సంబంధం లేదు ఎందుకంటే సైంటిఫిక్ సైన్స్ ఈజ్ వాట్ సైంటిఫిక్ మెథడ్ ఈజ్ ఒక ప్రిన్సిపల్ ఉంది సైంటిఫిక్ మెథడ్లో ఏది తెలిస్తే అదే సైన్స్ సైంటిఫిక్ మెథడ్ అంటే ఒకటి పరిశీలించడం సూక్ష్మంగా ఉంటే మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తాం ఇంకా సూక్ష్మంగా ఉంటే ఇంకా పవర్ఫుల్ మైక్రోస్కోప్ పట్టుకొస్తాం దూరంగా ఉంటే టెలిస్కోప్లో పరిశీలిస్తాం లేదు మామూలుగా ఉందంటే చేతిలోకి తీసుకుని పరిశీలిస్తాం అంతకంటే వాళ్ళు చేసేదేముంటుంది ఆ విధంగా పరిశీలించే సందర్భంలో జడాన్ని మాత్రమే పరిశీలిస్తారు ఆ పరిశీలించి ఈ జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది అని వాళ్ళు విచారం చేస్తారు ఇంకా ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు వాళ్ళని కాస్మాలజిస్ట్స్ అని అంటారు వాళ్ళు పెద్ద పెద్ద టెలిస్కోపులు పెట్టుకుని ఈ భూమి ఎప్పుడు ఎక్కడి నుంచి పుట్టింది చెప్తారు వాళ్ళు సూర్యుడి నుంచి ఫలానా ఏదో పది కోట్ల సంవత్సరాలకు వెళ్తాం అలాగేవో చెప్తారు వాళ్ళు నుంచి వచ్చింది అని ఈ సూర్యుడు నుంచి వచ్చాడు అది చెప్తారా వాళ్ళన్నీ చెప్తారు అలా వాళ్ళు జగత్ కారణంగా విడిపోతారు వెళ్ళిపోయి వాళ్ళు ఏమని చెప్తారంటే జగత్ కారణము అంటే జగత్తు పుట్టిన ఆ అది ఆ మూలము యోని అది ఒక పెద్ద బాల్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తారు ఒక శక్తి యొక్క ముద్ద అని చెప్తారు జడం మనం జడం అది ఆధునిక కాస్మాలజిస్టు అలా చెప్తారు చిత్రం మన దగ్గర సాంఖ్యులునూ ఒకళ్ళు ఉండేవారు ఇప్పుడు లేరు సాంఖ్యులెవల్ ఇప్పుడు మన సమాజంలో సాంఖ్యులెవల్లు లేరు ఇప్పుడు సమాజంలో ఎవరూ లేరు పూర్వమాంసలు లేరు సాంక్షిలు ఎవరో వేదాంతులు కొద్ది మంది ఇంకా పట్టుకు వెళ్ళాడుతున్నారు అలాగే సాంక్షి ఎవరూ లేరు ఇప్పుడు ఊరికే పురాణాలు పూజలు అవే మా కోరికలు తీరడం ఇది అంతా దీనితోటి ఆఖరు ఎవరిని చూసినా మా వెంకటేశ్వర స్వామిని మీరు ఆరాధిస్తారు ఆరాధిస్తారు ఎందుకనండి మా కోరికలు తీరిపోయాయి కాబట్టి అది చూసినా అదే వెంకటేశ్వర స్వామి అదే లలితాదేవి అదే రాముడు అదే కృష్ణుడు అదే బాబా అదే ఏ పూజ చూసినా ఇదే మాట ఇంకో మాట లేదు ఏం విద్దూరంగా తయారైందండి చాలా చిత్రం ఏదో అర్థం కాదు ఏం దిక్కుమాల ఎన్ని కోరికలు తీరితే సెటిల్మెంట్ వస్తున్నాయి అదేమి రాదు అలాగా ఏది సో పాపం ఇంకే విచారాలు జగత్ కారణము ఈ గోళంతా అక్కర్లా అంత కార్య కారణ విచారమేం కారణ విచారం చేసి వాళ్ళు సైంటిస్టులు పాపం వాళ్ళు కారణ విచారం చేస్తారు వాళ్ళు ఇల్లు వాటిల్ పట్టించుకోకుండా ల్యాబోరేటరీలో కూర్చుని అలాగా స్టడీ చేస్తూ ఏ కోరికలో అక్కర్లేకుండా ఉంటారు పాపం వాళ్ళు మరి కారణ విచారం ఉంటే అలాగే ఉంటుంది ఈ సాంఖ్యులు అనేవాళ్ళు ఒకళ్ళు ఉంది వాళ్ళు పాపం ఇప్పుడు లేరు ఇప్పటికీ వాళ్ళని మనం స్మరించి వాళ్ళని ఖండిస్తూ ఉంటాం వాళ్ళు లేరు ఎక్కడ ఒక్కడు కూడా లేడు సాంఖ్యులు ఎనివే మరి శంకరుల కాలంలో వాళ్ళు చాలా గట్టివాళ్ళు వాళ్ళు మంచి శంకరులు ఏమని చెప్పారంటే ప్రధానమల్ల న్యాయమో అని ఈ సాంఖ్యులను ఒక్కళ్ళని సెటిల్ చేస్తే ఈ చిన్న చితగా మిగతా పార్టీలన్నింటినీ కూడా సెటిల్మెంట్ అయిపోయినట్టే అని చెప్పారు అంత పవర్ఫుల్ పీపుల్ వాళ్ళు ఈనాడున్న కాస్మాలజిస్టులు వాళ్ళు ఒకటే ఎలా అయితే సైంటిస్టులు ఏమన్నా మాకు జగత్ ఆ జడ శక్తే మాకు జగత్కారణం అని అనుకుంటాం కానీ తెలివి నుంచి పుట్టింది ఆ చేతన తత్వం నుంచి పుట్టింది అదంతా మాకు తెలియదు అని సైంటిస్టులు ఎలా అయితే అన్నారో ఈ సాంస్సులు కూడా జగత్కారణము ఒక జడతత్వము దానికి వాళ్ళు పేరు పెట్టుకున్నారు దానికి ప్రధానము అనిపేరు ఆ పేరు గుర్తుపెట్టుకుంటారు ప్రధానము అని చెప్పారు ఆ ప్రధానం అనే జడతత్వం నుంచి ఈ జగత్తు పుట్టింది కాబట్టి ఇప్పుడు భూతయోని ఏమిటి ప్రధానము అని సాంఖ్యుల యొక్క సిద్ధాంతం వేదాంతుల సిద్ధాంతం ఏంటంటే చూడండి జగత్తుకి మూలంలో అంటే సృష్టికి ఆదిలో ఒక జడవస్తు ఉంది దాని నుంచి ఈ జగత్తు మళ్ళీ ఈ ఈ చేతన జీవులు వీళ్ళందరూ పుట్టారు అని మేము ఒప్పుకో మరి ఏముంది సృష్టికి మూలంలో సృష్టికి మూలంలో ఒక చేతనతత్వము కలదు జ్ఞానం సత్యం జ్ఞానం బ్రహ్మ చేతనతత్వము కాలదు దాని నుంచే సకల జగత్తు పుట్టుకొచ్చింది అని వాళ్ళు సిద్ధాంతం ఇప్పుడు సృష్టికి మూలంలో జడ ఉంటుందా చేతన ఉంటుందా అనే ప్రశ్న వస్తే మీకు ఎన్ని సిద్ధాంతాలకు అవకాశం ఉంది జడమే అని ఒక సిద్ధాంతం చేతనమే అని ఇంకో సిద్ధాంతం చేతనం జడంతో కలిసి అని ఇంకో సిద్ధాంతం మూడు ఇంటికి అవకాశం ఉంది కదా మూడు ఉన్నాయి ఎన్ని అవకాశం ఉంటాయి అన్నీ ఉంటాయి అది లెక్కది జడమే అని చెప్పిన వాళ్ళు సాంఖ్యులు చేతనమే అని చెప్పిన వాళ్ళు వేదాంతం జడము చేతనము కలిసి అని చెప్పిన వాళ్ళు ద్వైతులు వాళ్ళ సిద్ధాంతం అలా ఉంటుంది వాళ్ళు ఏమన్నారంటే జడము చేతనము అంటే వినడానికి చెప్పడానికి బాగుండదని వాటికి కొంచెం అందమైన పేర్లు పెట్టుకున్నారు జడ జడమును ప్రకృతి అని పేరు పెట్టారు చేతనముకి పురుష అని ప్రకృతి పురుష ఆ తర్వాతి కాలంలో వాటికి మళ్ళీ ఇంకా అంతకంటే కూడా అందమైన అట్రాక్టివ్ నేమ్స్ పెట్టారు పురుషకి విష్ణు పేరు పెట్టారు ప్రకృతికి లక్ష్మీదేవి పెట్టారు ఆ పెట్టి సో విష్ణువు గారు లక్ష్మీదేవి గారిని సంప్రదించి ఈ సంసారాన్నతని సృష్టించారు అని మామూలుగా భార్యాభర్త వివాహానికి ముందు తర్వాత సంప్రదించుకున్నారనే లెవెల్లోకి దాన్ని డిస్కషన్లోకి తీసుకొచ్చారు ఇంకా విచారా ఇది సంసారం అయిపోయింది తప్పిస్తే ఇంకేదో విచారా ఇస్తలేదు తత్వశాస్త్రం ఏముండదు ఇంకా ఆ కథ కథలోకి పట్టుకొచ్చేస్తే ఇంక తత్వశాస్త్రం ఏముంది